ం శ్రీగ్రుభ్యో నమ హరిశ్చి నిశ్వసి వేదాయో వేదేభ్యోిలం జగత్ నిర్మేతమహం వందే జాకేత్తమేశ్వరం మాయా మేఘో జగన్నీరం వర్షత్వేషయస్ నోహాని స్థితి హిందీ మీరు సినిమా చూస్తున్నారు కదా సినిమాలో అక్కడ మంటలు చెలరేగుతూ ఉంటాయి మంటలు మళ్ళీ పోతూ ఉంటాయి బిల్డింగ్ అంటుకుంటుంది అయితే అడవి అంటుకుంటుంది మంటలు మళ్ళీ పెద్ద పెద్ద మంటలు వ్యాపించేస్తూ ఉంటాయి భయంకరంగా వ్యాపించేసి చర్మమును కబళించి బూడికి కింద ఉంటాయి దీని వలన తెరకు నష్టం ఏమైనా ఉందా తెరకు నష్టం ఏమి లేదు సినిమాలో వర్షం హోరు హోరు రూపాయలు కురిసేస్తాం తెర కొద్దిగానైనా డేమా అవుతుందా తెరకు కావచ్చు అలాగే సినిమాలో బ్యాంక్ లో రూపాయి కట్టలు కట్టలు కట్టలు కట్టలు సంపాదన చేసి అంచీలో వేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు తెరకేమైనా ఒక పది రూపాయలు లాభం వస్తుందా లేకపోతే లేకపోతే సినిమాలో ఒకడు చాలా ధనాన్ని నష్టపోతాడు తెరకేమైనా లాభం ఉంటుందా ఇక్కడ తెర అంటే ఎటుకుంటున్నారో తెర తెర అంటే చూడండి ఆకాశము చుట్టూ ఉన్న ఆకాశము తెరవంటివి అక్కడ మొదలు పెట్టండి ఆకాశం లోపల ఈ బ్రహ్మాండము కలదు కదా ఈ బ్రహ్మాండంలో పెద్ద పెద్ద నక్షత్రాలు నశిస్తూ ఉంటాయి కొత్త నక్షత్రాలు పుట్టుకొస్తూ ఉంటాయి దానివల్ల ఆకాశములకి ఏమన్నా లాభం కానీ నష్టంగా ఇక్కడ కొన్ని పార్టీలు చితికిపోయి మూత మూలబడిపోతాయి మూత పడిపోతాయి ఇంకో కొన్ని పార్టీలు మంచి అభివృద్ధికి వస్తూ ఉంటాయి ఉదేశంలో అయితే యుద్ధాలు అయిపోతూ ఉంటాయి దానివల్ల ఆకాశానికి లాభం కాని నష్టంగా ఉండాలి కదా ఆకాశం లక్షణం ఆకాశం యొక్క లక్షణం అది సర్వమును తన ఎండే కలిగి ఉంటుంది అది చూడండి కొంత తనలో ఉంది కొంత బయట ఉంది కాబట్టి బయట ఉన్న దాంతో నాకేమీ సంబంధం లేదంటే అదో పద్ధతి అలా కాదు సర్వమును తన ఎండే కానీ దేని చేతను ప్రభావితము కాదు అది చుట్టూ ఉన్న ఆకాశ మనిషి నేర్చుకోవాలి మన విగ్రహాల మీద పడిపోయారు ఆకాశాన్ని పరిశీలించడం మానేశారు ఆకాశమైన ఆకాశాన్ని కొట్టుకో అని ఎప్పటినుంచో మహాత్ములు చెప్తూనే ఉన్నారు ఆకాశం పట్టుకో ఆ పేరు కూడా అలాగే పెట్టారు కాష ఆ ఉపసర్గా ఆ ఉపసర్గా ఆకాశ కాశ కాష దానికి ఆ పెట్టండి ఆకాశ ప్రా పెట్టండి ఈ పెట్టండి అదర్ సైడ్ కాశీ అది కాష దాని లక్షణం ఏమిటంటే దాని ప్రధాన ధర్మం ఏమిటంటే సర్వమును తన ఎందు కలిగి ఉంటుతా ఓకే దాన్ని ఇంగ్లీష్ లో ఇర్మనెంట్ అంటారు కాని దేని చేతనైనను ప్రభావితము కాకుండా దాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్జెండెంట్ అంటారు తెలుగులో ఉండు ఆకాశము సర్వమును కలిగి ఉన్నను సర్వమునకు అతీత నివన ఉందను అది ఆకాశం యొక్క ధర్మం అది అది తెలుసుకో నువ్వు ఆకాశాన్ని అర్థం చేసుకో ఆకాశాన్ని ధ్యానం చేయి ఆకాశం మీద మనసు పెట్టు ఆకాశం అంటే ఏమిటో దేహం ఉన్నదా ఆ ఉన్నది ఇదిగో చర్మం దేవుడికే దేహం ఉన్నట్లయితే ఆయన దేహం ఏమిటో తెలుసునా ఆకాశం అని ఉపనిషత్తులు చెప్తారు ఆకాశ శరీరం బ్రహ్మ ఆ పరమాత్మకు ఆకాశమే శరీరం అని చెప్తారు సృష్టి ఆకాశం నుంచి పుట్టింది తస్మాత్మ ఆకాశ సంపూట ఆ వాయువు అగ్ని ఆపహ పృథివీ ఇవన్నీ కూడా ఆకాశం నుంచి వచ్చాయి ఆకాశాన్ని మీరు ఎందుకు ధ్యానం చేయదు ఆకాశ విషయా మీరెప్పుడైనా చిదంబరం వెళ్ళారా మీరు వెళ్ళారమ్మా చిదంబర రహస్యం ఉంటే ఏటో చెప్పండి ఏటో మనం చేయాలి నారాయణని చెప్పారు చిదంబరం వెళ్తారు చిదంబర రహస్యం తెలుసుకోరు చిదంబర రహస్యం ఏటో తెలిసిన పరమాత్మ యొక్క స్వరూపము ఆకాశమే చిద అంబరం అంటే ఆకాశం కదండి చిదాకాశ అదే అది చిదంబర రహస్యం ఆకాశమే ఇక్కడ పరమాత్మ పుట్టి చిదంబరం రైలు ఎత్తి వెళ్లి చక్క వస్తాడు ఆ రహస్యాన్ని తెలుసుకోవడం ములై వ్యామ్వారం ఉన్నట్టుగా వెళ్లి కావడం తీర్థయాత్ర అని అది దర్శనం అవ్వాలి ములయ్ వ్యామవారానికి వెళ్ళి ఉంటాడు చూడండి అలాగా ఆకాశాన్ని ధ్యానం చేయాలి ఇది భూతాకాశము బయట ఉన్న ఆకాశము లోపలి ఇంకో ఆకాశమున్నది దాన్ని ఏమంటారు చిత్తాకాశము మనస్సు మనం ఏమంటే మొత్తం ప్రపంచం అంతా మనస్సులో ఉండి మీరు గమనించారా ఆ మనస్సు నిద్రపోయినప్పుడు ప్రపంచం అనేది లేనే లేదు ఆ మనస్సు సగం తెలివి వచ్చేపటికే పూర్తిగా తెలివి రానక్కర్లా సగం తెలివి అర్ధ నిద్ర సగం తెలివి సగం నిద్ర అప్పుడే ఒక ప్రపంచాన్ని స్వప్న ప్రపంచం అక్కడ నడిచిపోతూ ఉంటాడు స్వప్నంలో విమానం ఎక్కిస్తాడు అమెరికా వెళ్ళిపోతాడు ఇచ్చేస్తాడు అన్నీ అయిపోతాడు ఇది సగం మనస్సే అది సగం ఇంకా నిద్రపోతున్న మనస్సుకే సగం నిద్రలో ఉన్న మనస్సులోనే అంత ప్రపంచం ఉన్నాడు ఇంకా పూర్తిగా తెలివొచ్చిన మనస్సు మనస్సు పూర్తిగా వికసించేసింది అంటే ఇంకా ప్రపంచాన్ని సృష్టించేస్తుంది ప్రపంచాన్ని సృష్టిస్తుంది నక్షత్రాలు గ్రహాలు వీటన్నిటినీ సృష్టిస్తుంది దేవతలను సృష్టిస్తుంది దేవుళ్ళని సృష్టిస్తుంది ఆ దేవుళ్ళకి పెళ్లిళ్ళు పేరంటాను ఎన్ని సృష్టించేయాలో అన్ని సృష్టించేస్తుంది మనస్సు దానికి మొత్తం ప్రపంచమంతా కూడా ఎక్కడ ఉన్నది మనస్సు అనే ఆకాశంలో ఉంది ఆకాశం ఉండాలండి స్పేస్ లేకుండా ఏది ఇలా అక్కడ ఎక్కడో తోట ఉండాలి కదా స్పేస్ లో ఉండాలి ఆ స్పేస్ చిత్త ఆకాశము అయితే చిత్తము జడము అది తనంత తాను ప్రకాశించేది కాదు ఆ చిత్తమునకు వెలుగు అంటే చేస్తుంది తెలివి తెలివి అనే వెలుగును ఆ చిత్తమునకు అనుగ్రహించే ఆ వెలుగు లోపలు ఆ వెలుగు ఇప్పుడు సినిమా తేర ఎంత ఉంటుంది మొత్తం ఆ గోడ ఎంతుందో అంటుంటుంది ఆ సినిమా తెర మీద ప్రపంచం ఎంత ఉంటుంది చాలా విశాలమైన ప్రపంచం ఆ సినిమా తెర మీద కనపడుతూ ఉంటుంది కానీ ఆ ప్రపంచాన్ని ఆ తెరను ప్రకాశింపజేసే బల్బు నుంచి ఫోకస్ ఆఫ్ లైట్ ఎంత ఉంటుంది అది అలా వచ్చి వికసించి ఇంతటి ప్రపంచాన్ని మనకి కనపడేట్లా చేస్తుంది అలాగే మీ లోపల ఆ ఆ స్పార్క్ ఆ వెలుగు ఒకటి అది ఎంత చిన్నదో అంత పెద్దది ప్రాజెక్టర్ లోపల బల్బు ఎంత వచ్చే ఆ ప్రకాశం ఎంత చిన్న చెల్లిలోంచి వస్తుంది కదా అది ఎంత చిన్నదో అంత పెద్దది ఎందుకని మీరు తెరమిది చూసి ప్రపంచమంతా దాంట్లోనే ఉంది కానీ అది చాలా చిన్నదిగా ఉంది అవును అలాగే హృదయ దహరా దహర అంటే చిన్నది అది చిన్నది ముల్లోకములు దాని అండే ఉంటుంది దాన్ని చిదాకాశము ఆ ఎరుక అనే ఆకాశం ఈ ఎరుక లేక తెలివి అనే ఆకాశం చుట్టూ చిత్తాకాశము ఆ చిత్తాకాశం చుట్టూ భూతాకాశము ఆ భూతాకాశంలో వ్యవహారము జరిగిపోతూ ఉంటాయి ఈ భూతాకాశంలో జరిగే వ్యవహారం వల్ల భూతాకాశానికి లాభం ఎంత నష్టమెంత నష్టం చిత్తాకాశానికి లాభం ఎంత నష్టమెంత దానికి లాభ నష్టాలు లేవు ఇంక చిదాకాశానికి లాభ నష్టాలు ఏముంటాయండి అంటే ఈ జగత్ ఒక మిథ్య మాయా తెర మీద వర్షం ఎంత వర్షం పడ్డా తెరవ తాడవద్దు అలాగే అదేవిధంగా మాయా అనే మేఘము జగత్ అనే వర్షాన్ని కురిపిస్తూ ఉన్నది ఓకే మాయ అనే మేఘము జగత్ అనేటువంటి వర్షాన్ని అలా కురిపిస్తూ ఉన్నది ఆ జగత్తు మేము కలిసి కొద్దైపోయేట్లాగా చేస్తోంది మాకు మాకు దుఃఖాన్ని ఇస్తుంది అంటే మీరు పొరపడ్డారు ఆ మేఘము కల్పితం మాయా మేఘం అది అది జగత్ అనేటువంటి నేరమును అంటే నీటిని వర్షిస్తూ ఉంటుంది వర్షించనివ్వండి ఇప్పుడు సినిమా ధర వర్షం పడిపోతూ ఉంది తుఫాను వచ్చేస్తూ ఉంది అయ్యో సినిమా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాలని సైకిల్ మీద వెళ్ళాలి ఎలాగా ఈ తుఫాను మీరు కంగారు పడతారా కంగారు పడుతున్నారు ఎందుకంటే సినిమా ధర మీద ఎంత వర్షం వచ్చినా మీకేమీ అభ్యంతరమే లేదు అలాగే ఈ మాయా అనే మేఘము ఎంత వర్షాన్ని కురిపిస్తే అంత వర్షాన్ని కురిపించలేదు చిదాకాశ స్వరూపుడునైనా అంటే ఎరుకనే ఆకాశమే నా స్వరూపము అతి నాకు ఈ జగత్ వర్షం చేత మాయ అనే మేఘము కురిపించే జగత్ అనే చేత లాభం లేదు అంటే దీని అర్థం ఏంటంటే ఈ జగత్తులో మనం ఒక జీవితాన్ని గడుపుతున్నాం కదా ఈ జీవితము కల్పనా ఇది కల్పిటం ఇది స్వప్న స్వప్నం ఎలాంటిదో అలాంటి స్వప్నంలో వర్షం కురిసిందనుకోండి మీరు తలిచిపోతారా పొడిగా ఉంటారా స్వప్నంలో లాభం వస్తే అంతా ఏమి నష్టం వస్తే ఏమి కాబట్టి జగత్ నిశ్చయముగా ఒక స్వప్నము వంటిది అయితే దురదృష్టం ఏమిటంటే ఈ సత్యాన్ని మనము జీవించి ఉండగా తెలుసుకోలేకపోతాం మరణించి ముందు తెలుసుకుంటాం అప్పటికే బాగా ఆలస్యం సో మరి జగత్తు స్వప్నము వంటిది అన్నప్పుడు జీవితము ఈ జగత్తులో మన జీవితము మన జీవితం అంటే అది దేహము మనస్సు యొక్క జీవితం చిరాకాశం యొక్క జీవితం కానీ కాదు చిరాకాశం ఉన్న ప్రకాశింపజేసే సాక్షి చైతన్యం మాత్రమే కాబట్టి జగత్ అనేది స్వప్నము వంటిది మాయా కల్పితము అన్నప్పుడు మనం దేని గురించి బెంగ పెట్టుకోవడం బెంగపెట్టుకోవాల్సిన అవసరమే ఉన్నది వదిలీ అవ్వాల్సిన అవసరమే ఉన్నది ఇక్కడ శోకం తాత్పర్యం ఉంది సాగము లేదు నష్టము లేదు దీంట్లో వదిలే అవ్వాల్సినటువంటి అవసరం ఏముంది అంటే నేను ఎలా చెప్తానంటే తులు జగత్తులో ఏదో గొప్ప అయిపోయింది అని నువ్వు హర్షమును కలిగి ఉండవద్దు హర్షము అంటే మోటాదువించిన భోగము అని అంట చెడ్డది ఇప్పుడు ఇండియా క్రికెట్ మ్యాచ్ నెగ్గిందనుకోండి తపాసులు కాల్చేసి ఊరేగింపులు చేసేసి బాజ్యాలు వైన్ చేసేసారు అనుకోండి వాళ్ళు మొన్నడు ఊడుకుంటారు వాళ్ళు ఆ మొన్నడే ఊడుకుంటారు అప్పుడేం చేస్తారు అప్పుడు టీవీని పగలగొట్టేసి ఆత్మహత్యలు చేసేసి అలాగే ఇండియాలో అలాగే చేస్తూ ఉంటాడు కదా ఇప్పుడే ఫలానా ఎమ్మెల్యే గారు అనుకోండి లానా ఆయన ఎలక్షన్ అయ్యారనుకోండి ఉడిపులు టపాసులు ఏది అది మిఠాయిలు డాన్సులు తాగుళ్ళు అన్నీ నడిచిపోతూ ఉంటాయి రాత్రివారు బాధ్యాలు అదే ఫలానా ఎంపీ గారు అనుకోండి ఆత్మహత్యలు నిప్పులు ఒంటి మీద కిరకనాలు కూడా తగలబెట్టేసుకోవడాలు ఏమన్నా ఎటువంటి సొసైటీ ఇలాంటి సొసైటీగా భారతదేశం మనవర్జీ పుట్టిన గాంధీ పుట్టిన దేశం ఆయన ఇలా ఉన్నారేమిటి జనం కాబట్టి ఏదో కష్టం వచ్చేసింది ఏదో నష్టం వచ్చేసింది అని మనం దెండబెట్టుకోవాల్సిన అవసరమే ఉన్నది ఇప్పుడు కొన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటే మనం హర్షంతో కుక్కి జంతులు వేయడం వల్ల ప్రయోజనమేమున్నది దానికి అర్థమేమున్నది పరిస్థితులు ప్రతికూలమైనప్పుడు అయ్యో అమ్మో అంటూ గుండెలు బాదుకోవడం వల్ల ప్రయోజనం ఏమున్నది కాబట్టి కళలో మీకెవైనా కొన్ని ఘటనలు అవుతాయి వాటి గురించి మీరు బెన్న పెట్టుకుంటారా పెట్టుకోవాలి కళలో జరిగే ఘటనల గురించి ఉత్సవాలు చేసుకుంటారా చేసుకోవాలి సో అదేవిధంగా ఈ ప్రపంచంలో జరిగే ఘటనలన్నీ కూడా స్వప్న ఘటనల వంటివి అవి తాత్కాలికములు అసత్యములు అవి ఉండద వాటి గురించి మీరు ఇంతలాగా దుఃఖించటానికి హేతు ఏదలదు అని ఆ శ్లోకంలో ఆయన అలా చెప్పవచ్చు ఇంక వింటే ఏదో విద్యంగా మీరు అనిపిస్తుంది అనిపించట్లేదు కదా ఎందుకంటే వేద అంతా కూడా ఈ మాటలు ఎక్కడ చెప్పకపోతే ఇంకెక్కడ చెప్తారు సో కాబట్టి మీరు జగత్తులో జరిగే ఘటనల గురించి అంతలాగా కంగారు పడిపోతున్నారేంటి కొడుకు పెళ్లి అని చెప్పేసి అంత హడాబడిపోతున్నారేంటి ఆ పెళ్లి ఏదైనా తేడా వస్తే మళ్ళీ అంత కురిపోతున్నారేంటి ఈ మధ్యన పిల్లలు తలుపులు రెండు తలుపులు పూర్వం రెండు తలుపులు వేసినట్టుగా కలుసుకుంటున్నారు రెండు తప్పులు తలుపులు తెరిచినట్టుగా విడిపోతున్నారు పెళ్ళి ఒక హడావిడి మిడాకులు ఇంకో హడావిడి వీటి అలాగే మదీ అయిపోయి కంగారు గుడిపోతున్నారు ఏంటి ఇవన్నీ కూడా కల్పితములు అనే సత్యాన్ని గుర్తించద్దాం మరి కాబట్టి సుఖము అనుకూల పరిస్థితి కానీ ప్రతికూల అది కేవలము ఇచ్చ దాంట్లో సత్యము లేదు ఆ పరిస్థితులను ఆ విధంగా ప్రకాశింపజేసే చైతన్యం ఒక్కటి ఏ సత్యము అది ఏ బ్రహ్మ అది ఏ ఆత్మ అది ఏ నా స్వరూపము తెలుసుకుని మీరు విశ్రాంతిగా ఉండాల్సింది ఇంత హడావిడి పడిపోతున్నారేమిటి ఈ స్వప్నం అనేది ఎలా ఉంటుందంటే అది జరుగుతున్నంతసేపు అది నడుస్తున్నంతసేపు యథార్థమాని కానీ ఒక్క పిల్లలు తెలివి అది కల్పితము అని తెలిసిపోతుంది అటువంటి తెలివిని మీరు ఎందుకు తెచ్చుకోదు తర్వాత ఈ సృష్టిలో దుఃఖం అనేది యథార్థంగా లేదు దుఃఖం అనేది లేదు సృష్టిలో మీరు కల్పించుకున్న దుఃఖమే సినిమాలో యథార్థమైన దుఃఖం ఉంటుందా సినిమాలో కరుణరసం కూడా ఉంటుంది ఎంజాయ్బుల్ గానే కరోనా రసం సినిమా చూస్తే మీకు దుఃఖపడతారా లేకపోతే ఎంజాయ్ చేస్తారా కాబట్టి ఈ జగత్తులో దుఃఖమనేది కానీ ప్రతికూల పరిస్థితి అనేది కానీ కష్టమనేది కానీ ఏదీ లేదు కేవలము మీరు జగత్తుని సత్యమని ధరించి జగత్తులో వస్తూ ఘటనలు యథార్థములని భ్రమపడి వాటికి కష్టము సుఖము అని పేర్లు పెట్టుకుని కష్టం వచ్చినప్పుడు కృంగిపోవడం సుఖం వచ్చినప్పుడు పొంగిపోవడం అనేది మనిషి చేసే పెద్ద తప్పిదం ఈ జగత్తులోని ఘటనలన్నీ కూడా నీటి మీది నీటి మీద గీసిన గీతల మనిపి నీటి మీద గీత గీస్తే ఎంతకాలం ఉంటుందంటే ఎంతసేపు ఉంటుందో గీత అది వెంటనే చెరిగిపోతాడు బర్త్డే పార్టీ చేశారు నీటి మీద గీత గీశారు ఎంతసేపు ఉంటుంది పార్టీ అలా చూస్తున్నా పార్టీ అయిపోతుంది కడుపులో పోట్లు మీకు ఇస్తాయి ఆ హోటల్ వాళ్ళు ఫుడ్ సప్లై చేసిన వాళ్ళు ఇచ్చిన జిల్లు చూసి దెండ పెట్టుకోవడం మీకు నీటి మీద గీసే గీతలు ఇవన్నీ కూడా కాబట్టి మీరు సత్యాన్ని నీటి మీటి గీసే గీతలు శుద్ధ చైతన్య స్వరూపం అయిన నన్ను ఏమి చేస్తాయి నీటి మీటి గీతలు ఈ నీటి మూతలు నన్నేం చేయగలుగుతాయి నాకేమి అవి లాభాన్ని చేయలేము నష్టాన్ని చేయలేము అవి అనుకూలమని లాభమని అనుకోవడము భ్రమే ప్రతికూలము నష్టము అనుకోవడము కూడా భ్రమే అనుకూలమైనా కల్పితమే ప్రతికూలమైన కల్పి అనేకత్వాన్ని గుర్తించదు మాయా జగన్నేరం వర్షతు నో నో అంటే నో అనే అర్థం దాన్ని నహాని పెడతూ ఇకూడదు అవ్యయం జగన్నీరం జగత్ అనే నీతిని యథాయే ప్రకారర్షతు వర్షిన్సినో తాకారముగా వర్షదు వర్షించుగా ఇప్పుడు మాయా మేఘము జగత్ అనే నీటిని వర్షిస్తుందండి ఇప్పుడు ఈ వర్షం ఇంకొంచెం ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా ఏ ఎలా ఉండాలి అని చెప్పండి ఎలాగైనా అక్కర్లేదండి ఎలా ఉందో అలా ఉండొచ్చు ఎలా ఉందో అలా ఉండొచ్చు కాబట్టిలా ఉండాలా అది ఎలా ఉండాలా అంటూ ఈ రకమైనటువంటి విక్షేపం మనస్సుకి పెద్ద విక్షేపం ఎందుకు పెట్టుకుంటారు ఎలా ఉన్నా సరిపడుతుంది ఎందుకంటే అది యథార్థమైన నీరు కాదు ఆ వర్షించేది యథార్థమైన మేఘము కాదు కల్పితమనే అవిద్య అజ్ఞానం అనే మేఘము వర్షిస్తుంది వర్షించనివ్వండి ఎలా వర్షిస్తే ఎలా వర్షించనివ్వండి ఎలా వర్షించినా మంచిదే అదంతా కూడా కల్పిత ఇప్పుడు మీరు సినిమా చూస్తున్నారే అనుకోండి సినిమా సినిమా చూస్తున్నారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మీరు మీ పరిస్థితి మీ మీ చేతన ఆ సినిమా చూస్తున్నప్పుడు ఎలా ఉంది చూసుకోండి ఆ సినిమాలో ఉండే ఘటనల చేత మీ చేతన చాలా వ్యక్తిగా ప్రభావితమై ప్రభావితం అవుతూ నేనేమంటానంటే మీరు ఆ సినిమా ఘటనలలో లగ్నం అయిపోతారు ఎగ్జాబ్ అయిపోతారు కదా అప్పుడు ఏమవుతుంది సినిమాలో హీరోయిన్ భోరు భోరు అని ఎయిడ్ మీరు కూడా కళ్ళ నీళ్లు పెట్టుకుంటారు సినిమాలో హీరో హీరోయిన్ తో కలిసి డ్యాన్స్ చేసేస్తూ ఉంటే మీరు కూడా ముఖం బల్బుల వెళ్లిపోతూ చేస్తూ ఉంటారు హాస్యాల్ని వాటిని చూసి ఎత్తున మీరు ఎప్పుడైనా ఈ పని చేశారా నేను చేశాను కాబట్టి నేను చేశాను అంటే నేను పద్మనాభనగర్లో కూర్చుని అటు ఆ చెగట్పల్లి సినిమా అది చూస్తూ ఉంటాననుకున్నా రోజు జగట్పల్లి సినిమా హాల్ ఇంకా కూడా నాకు తెలీదు కొంచెం మూసేసి ఉంటారు ఈ చిన్నప్పుడు మాట చెప్తాను మేము ఎప్పుడైనా సెకండ్ షో సినిమాకి వెళ్ళామనుకోండి సపోజ్ అప్పుడప్పుడు అలా పోతూ ఉండగా ముందే వెళ్ళిపోయి ఫస్ట్ షో అవుతుండగానే టికెట్లు అమ్మేసి పడుకోడు మా తొందర మాది వాడి తొందర వాడి ఫస్ట్ షో ఎప్పటికి పూర్తవుతుంది తొమ్మిది తొమ్మిది బాబుకి పూర్తవుతుంది సెకండ్ షో ఎప్పుడు మొదలవుతుంది తొమ్మిది నరకి మొదలవుతుంది మేము మా అదురుదాలో మేము తొమ్మిదికే అక్కడికి చేస్తున్నాం వాడు టికెట్ కౌంటర్ తొమ్మిదికే ఓపెన్ చేస్తాం ఇంకా టికెట్లు ఓపెన్ చేసేసాడు కొనేసుకుని జేబులో పెట్టుకుని బయట నిలబడి ఉంటాం లోపల నుంచి అందరూ భల్లు మన నవ్వింది వినపడుతున్నారు అందరూ నవ్వేస్తూ ఉంటారు రెండు మంది ఒక్కసారిగా నవ్వుతారు మేము బయట నిలబడి ఉంటాం ఎందుకు నవ్వుతున్నారా వీళ్ళు అని మేమేమో విష్టిపోయేవాడు దేని విసుకుపోయేవాడి నాకు ఆశ్చర్యం వచ్చింది అది మంది ఒక్కసారి భళ్ళు నవ్వారు ఎంత ఫులు కూడా నవ్వారంటే తలుపులన్నీ వేసుకున్నా బయటికి వినబడుతోంది అవ్వరు అప్పుడు నాకు అనిపించింది ఏమిటి వాళ్ళందరూ అలా నవ్వుతున్నారు మనం నవ్వట్లేదు వాళ్ళకి ఏమి చూసి నవ్వుతున్నారు ఉంటుంది చిత్రం అజ్ఞానం ఎంత పవర్ఫుల్ గా ఉంటుంది అదంతా సత్యం అనుకుంది కదా నాకు తర్వాత ఎక్కడైనా పల్లిళ్ళు బాజాలు భజంతీలు కూరేగింపులు పెళ్లిళ్ళు అవి తీసిన ఆ కోలాహలం చూసి నేను అలాగే అనుకున్నా కూడా దీనికి కోలాహలంగా ఉన్నారు ఏదో మేము ఏదో ఏదో ఏదో నెత్తి మీద ఇంత కోలాహలంగా ఉన్నారే ఇది ముఖాలు వాళ్ళకేం తెలియదు వాళ్ళ కోలాహలానికి మూలంలో ఉన్నదంతా కల్పన నీటి నీటి గీత ఏమీ లేదు ఇందులో నువ్వు రేగింపు వెళ్ళిపోతుంది ఔరేగింపు వాళ్ళకు చూసి నావాలో తెలియదు ఆడవాలో తెలియదు ఔరేగింపులో ఉన్న వాళ్ళు కూడా నువ్వు గంతులో ఉంటారు వాళ్ళని నిలబెట్టి నువ్వు ఎందుకు గంతులు వేసుకున్నావు అంటే వడికి సమాజము ఈ జలు ఇంత అజ్ఞానంలో ఇంత మూర్ఖంగా ఉంటారు సుమా నాగే గుర్తు వీళ్ళందరూ గల్లు ఒక్కసారి నవ్వరు నవ్వడానికి హేతువేమున్నది అనేది బయట కూడా అనుకునేవాళ్ళు అర్థమేనండి అలాగే మీరు జగత్తులో మమేకం అయిపోతే మీరు కూడా జగత్తుతో పాటు నవ్వుతూ ఉంటారు జగత్తుతో పాటు ఏడుస్తూ ఉంటారు జగత్తు నుంచి ఒక అడుగు వెనక్కి వేసి నిలబడితే వాళ్ళు నవ్వినప్పుడు మీరు ఇరవై వీళ్ళు ఇలా ఊరికే పనికట్టుగా నవ్వుతున్నారే ఏడ్చినప్పుడు ఎందుకు ఇలా అనవసరంగా అని కొంచెం ఆశ్చర్యం వేస్తుంది నా దృష్టాంతం మీకు అర్థమైందండి మీరు జగత్తులో భాగమైపోతే జగత్తుతో పాటు జగత్తుతో పాటు ఏడవడం ఒక వెనక్కి వేసేస్తే నవ్వే వాళ్ళని చూసి ఎలాగవుతారు విశ్రాంతి ఉండకుండా నవ్వుతారు ఏమిటి అలాగా ఎంచీ వాళ్ళని చూసి అయ్యే చేయో ఇలా జరిగితే అట్లు కూల ఇలా ఎడిచొస్తున్నారు ఏమిటి ఏమున్నది అంటే ఆయన పోయారు పోతే ఏడుస్తారండీ వెళ్ళి ఇంకో సంగతి చెప్పమంటారా ఒక ఆయన అందరూ చేరు ఏడుస్తున్నారు సపోజ్ హఠాత్తుగా అక్కడ నిలబడి పోయినా అండి నేను బతికిస్తాను మీరు అందరూ రెడీ అయ్యేనా అని అడగండి అది అందరూ జారు అక్కడ మరైతే ఎందుకు ఏడుస్తున్నట్టు మీరు ఒక అలవాటు ప్రకారం ఏడుస్తున్నారంటే సంసారంలో ఏదో ఒక అలవాటు ప్రకారం నవ్వుతూ ఉంటారు అలవాటు ప్రకారం ఏడుస్తూ ఆ నవ్వడానికి హేతువు సత్యమని నవ్వడం లేదు ఏడవడానికి హేతు సత్యమని ఏడవడం లేదు అలవాటు ప్రకారం నవ్వుతున్నారు అలవాటు ప్రకారం ఏడుస్తున్నారు ఒక పేరు ఉంది ఆ పేరు చెప్పమంటారా అలవాటుకున్న పేరు ఏదో చెప్పమంటారా అజ్ఞానం అజ్ఞానము ఇగ్నరెన్స్ అనదర్ నేమ్ ఫర్ ఇగ్నరెన్స్ ఈస్ హ్యాబిట్ అంటే హ్యాబిట్ అంటే క్వశ్చన్ లేకుండా చేసేస్తూ ఉంటాడు హ్యాబిట్ కొద్ది లేవగానే వై అని అడగకుండా కాఫీ తాగేస్తాడు హ్యాబిట్ హ్యాబిట్ మిర్యానికి సాయం తాగాలంటే వై అని కాఫీ తాగడానికి వై అని అలాగే ఆ పెళ్లి అవుతోంది నువ్వు డ్యాన్స్ చేసేయాలి భయని అడగడం అలవాటు ప్రకారం చేసేస్తారు హ్యాపీ ఎవరో పోయారు మనం ఏది చేయాలి అది అలవాటు ప్రకారం ఏమి చేస్తారు హ్యాపీ నేను ఒకటి చూసాను అమ్మాయి పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ వీధి వీధిలో ఉన్నవాళ్ళందరూ ఏం చేస్తారు వీధిలో ఉన్నవాళ్ళందరూ ఏమి చేస్తారు పెద్దవాళ్ళు కళ్ళబ పిల్లలు కూడా కళ్ళ ముందు నీళ్లు పెట్టేసుకుంటారు నేను అందరినీ ఒక మాట అడుగుదాం అనుకున్నా అయ్యా మీరు ఎందుకు ఏడుస్తారు నేను అమ్మాయిని ఒప్పించి వెనక్కి తీసుకొచ్చేస్తాను ఏడవడం మానేస్తారా అని ప్రపోజ్ చేయండి మీరు తన్నైపోతారు అందరు అంటే మరి ఎందుకు ఏడుస్తున్నట్టు అలవాటు ప్రకారం చేస్తున్నారు ఏడవాళ్ళు జగత్తు అలవాటికి మరో పేరు అజ్ఞానం కాబట్టి జగత్తునే వర్షం పడితే పండివ్వండి ఎలా పడితే అలా పండివ్వండి ఎక్కువ పడ్డా పర్వాలేదు తక్కువ పడ్డా పర్వాలేదు చిరాకాశ చైతన్యాకాశమునకు హాని హాని నో లేదు వా లేదా లాభహ లేదు ఇది అనేది స్థితి మార్పు లేని సత్యం తెలిసిందండి చాలా సరళమైన శ్లోకము కాబట్టి మీరు సినిమా హాల్లో ఉన్న వాళ్ళందరూ బళ్ళు మళ్ళీ నవ్వినప్పుడు బయట నిలబడి ఉన్నా నేను నవ్వలేదు ఎందుకని నేను ఆ నేల మీద నిలబడి ఉన్నా అంతేంత నవ్వలేదు వాడు ఆ సినిమా ప్రపంచంలో లగ్నమై ఉన్నారు అందుకన్నాడు అలాగే వాడు ఏడిచాను నేను ఏడవలేదు కబీర్దాస్ ఉన్నాడు నేను పుట్టాను అందరూ ఉన్న అనేదో అన్నాడు నేను పోయాను అందరూ ఏడ్చారు అనేదో పెద్ద విధంగా నేను పుట్టాను అందరూ నవ్వాను నేను ఏడ్చాను నేను పోతున్నాను అందరూ నవ్వుతున్నాను నేను సరిగ్గా గుర్తులేదు నాకు అది ఇట్ ఓకే కబీర్ దాస్ చాలా గొప్పగా రాస్తాడు అయితే నాకు గుర్తులేదు కాబట్టి ఈ జగత్ అనేటువంటి ఒక ట్రాజెడీ మన ఆ తెర మీద అది అలాగ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ది వరల్డ్ ఈజ్ ట్రాజడీ చర్మకు దుఃఖం ఆ ట్రాజడీ అలా ఎనాక్ట్ అయిపోతూ ఉంటారు మీద ఆ ట్రాజడీ చూసి మీరు ఎందుకు మీరు దాంట్లో లగ్నం అయిపోయి అదే సక్సె వదుకుంటే దుఃఖించాల్సి దాంట్లో లగ్నం కాకుండా ఒక అడుగు వెనక్ట్ వేసి ట్రాజడీని చూసినట్లయితే మీరు ట్రాజడీని కూడా ఎంజాయ్ చేయగలుగుతారు కాబట్టి జగత్ ఇజ్ ఏ ట్రాజడీ సో కాబట్టి మీరు ఆ సత్యము మీ లోపల ప్రకాశిస్తూ ఉన్నది ఆ సత్య ప్రకాశాన్ని విస్మరించి జగత్ అనేటువంటి ఎందుకు ప్రవేశిస్తారు మీ మీ నివాస స్థానము మీ స్థితి మీరు నిలిచి ఉండవలసిన స్థానము జగత్తు కాదు జగత్ అనే ట్రాజడీ మీరు నిల్తూ ఉండవలసిన స్థానము ఆ చిదాకాశమే ఆ చైతన్యాకాశమే కాబట్టి ఆ హయ్యర్ సెల్ఫ్ ఆ ఆత్మ దాన్ని మనస్సులో పెట్టుకోవాలి తప్ప ఈ ముఖోటాలన్నీ పెట్టుకుంటూ మార్చుకుంటూ ఉండే ఆ పరిసత్తు పర్సనాలిటీని ఆ పర్సన్ మీరు సరకు చేయప్పుడు అది సత్యము కాదు ఆ పెర్సన్ సత్యము కాదు ఆ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ మిమ్మల్ని బంధిస్తుంది దాంట్లో సత్యము లేదు మీరు ఇంత తేలికగా జగత్ అనేటువంటి ఈ షో చూసి మోసపోతున్నారేలా ఇంత తేలికగా మోసపోతున్నారే నేను చూస్తూ ఉంటా జనులు తేలికగా మోసపోతారు నేను ఆశ్చర్యపోతా ఉంటా తేలికగా మోసపోతారు నేను చూశాను ఒకసారి చోధి చెప్తాను సోది చెప్తాను అంటే అంటే అందరు వేసవి కాలం అందరూ భోజనాలు చేసి విషయాన్ని తీసుకుంటున్నారు లోపల ఒక అమ్మగారు ఎక్కడో లోపల ఉన్నట్టు ఆ సోది చెప్తారు అనేప్పటికీ ఆవిడ తలుపు తీసింది ఈ సోది అన్ని ఎవళ్ళు తలుపు తీస్తారా అని అరుస్తుంది ఎవడైనా ఒకడైనా రెస్పాన్స్ ఇస్తారా తలుపు సొప్పుడు వినేప్పటికీ చక చక చక జర చెరచెరా నడుచుకుంటూ అమ్మ దిగి వెళ్ళిపోయింది ఆ గుమ్మల్లో పిష్క ఆ అమ్మగారు కూడా చే చూప చూపించు తల్లి అంటూ ఇవిడే ఆ తల్లి చేయి చూపు తల్లి అని పిలిచినందుకు సంతోషపడిపోతావు చేయి చూపి నీ ఆవిడేదో కర్ర పెట్టి ఇక్కడ నీ చేతిలో లక్ష్మి తాండవం చేస్తూ ఉందమ్మా నువ్వు లోపలికెళ్ళి కొద్దిగా బియ్యం తీసుకురా అంటే పల్లెల్లో అంటే ఈ అమ్మగారు అంటే బియ్యం తీసుకొస్తే ఆవిడేదో ఇంకా మంత్రికి ఏదో చేస్తుంది అనమాట ఆ చెయ్యి బియ్యంలో పెట్టి తీసుకెళ్లారు ఆవిడికి ఆ రేఖలో తిరిగి ఏదో ఉంది వచ్చాది అంటే ఈ అమ్మగారు పాపం లోపలికి వెళ్ళా తీసుకొస్తాను అని వెళ్తూ వెళ్తుంది వెళ్తూంటే చూడమ్మా బియ్యంలో కొండ దేవతకి నిండు ఉండాలి ఒక అడ్జడు బియ్యం తక్కువ కాకుండా పల్లెని నిండా తీసుకురా చిన్న పళ్ళల్లో గుప్పిడి బియ్యం కాదు సుమా అని చెప్పి ఆ అమ్మగారు వెంటో ఆలోచించుకుంటాం ఎంత సోలడా తవ్వేడా అని ఈ వెనకాల నుంచి అడ్డెడు అని సలహా ఇచ్చింది అప్పుడు కనీసం షేర్ అకపోతేలాగా మరియు సోలా తవ్వ అయితే అక్కడ గురుకు ఈ మాట్లాడనా అర్థ సంవత్సరం ఈ తెలుగు మాటలు ఒక అడ్డెడు బియ్యం పోనీ అంత ఎందుకు కాదు షేరు కాకుండా మధ్యలో ఓ మాణిక బియ్యం తీసుకుని పెద్ద పళ్ళలో తీసుకుని పెట్టింది ఆ నువ్వు లక్ష్మీదేవి తాన్నం ఆడుతున్న తల్లిది అంటే ఈ భాష అమ్మకి ఆ సూర్యమ్మకి తెలుసుకుని చెప్తా ఆ పెట్టి పెట్టి ఆది పెట్టి కుంకుమొట్టు కూర పసుపు పొట్టు కూర అని ఈ రకంగా ఒక అడ్జెడ్ బియ్యం ఆ రోజుల్లో పది రూపాయల దక్షిణ సంచిలో బియ్యం పోసుకుని ఆ దక్షిణ సంచిలో వేసుకుని ఈ అమ్మకి నీకు ఇంకా భవిష్యత్తు అంతా సుఖాలు నీకు పిల్లలున్నారు ముగ్గురు పిల్లలున్నారు నలుగురు పిల్లలు ఆ రోజులో అలా ఉండేవారు కూడాను ఆ పిల్లలకి సుఖం ఉంది నీ అమ్మాయి పెళ్లిళ్ళు తొందరగా అవుతారు కొడుకులు ఎలా అవుతారు కొడుకులు రక్షిస్తారు జీతంలో మొదటికి నీకే ఇస్తారు నీలాగట్టే ఏవో మాటలు చెప్పి ఆవిని సంతోష పెట్టేసి అడ్డి బియ్యము రూపాయలు కొట్టుకుని వెళ్ళిపోయింది ఆ సోదీ నేను ఇదంతా చూసి అయ్యో తల్లి ఎంత తేలికగా బుట్టలో పడిపోతున్నావమ్మ మోసపోవడమా అని నేను అనుకుంటున్నా మనం ఈ జగత్త అనేటువంటి నాటకం విషయంలో జగత్తనే సినిమా విషయంలో ఇంత తేలికగా మోసపోతూ ఉన్నాం అంత తేలికగా మోసపోవుతా బుద్ధిమంతులకు